నలభై మూడు సాంఖ్యయోగమిరిగి సకలేంద్రియంబులు సంచరించుచున్న సంజ్ఞగాంచి పంచి ఎంచి పైన పరమాత్మగనవలే అఖిల జీవసంగ ఆత్మలింగ జీవాత్మకు పెద్దవాడు పరమాత్మకు చిన్నవాడు అయిన ఓ ఆత్మ వినుము మనము నివసించు శరీరము ఎన్ని భాగములుగానున్నది అని తెలియడమును సాంఖ్యము అంటాము శరీరములో జీవుని మినహ మొత్తము ఇరవై నాలుగు భాగములున్నవని తెలియడము సాంఖ్యము శరీరములు జీవునితో సహా అన్ని భాగములు ఎలా పనిచేయుచున్నవో అన్ని అవయవములు కదలుటకు ఏ శక్తి అవసరమో తెలిసి అన్నిటికి చైతన్యమైనది ఆత్మయేనని ఆత్మ కదలిక చేతనే శరీరము సజీవమైనదని అది లేకపోతే శరీరములో జీవుడు కూడా ఉండుటకు వీలులేదని శరీరములోని అన్నిటికీ కారణమైనది ఆత్మ అని దానిపైనగలది పరమాత్మయని తెలియవలెను శరీరమును సాంఖ్య సూత్రము ప్రకారము విడదీసి చూచి ఇరవై నాలుగు ఇంద్రియములు గలవని వాటిపైన జీవాత్మగలదని దానిపైన ఆత్మగలదని అన్నిటికంటే మించి ఆత్మ మీద గలదని తెలియవలెను